తిగా నీ పాటు దైవమా విచారించవే కతలాయ చెప్ప కలికాల మహిమా తుటములై భూసురుల తుండెములు ముండెములు ఇటువలే భూతములు ఇటుమోచెనో అటు బాలుర రొదలు ఆకాశమెచెనో కటకటా ఇట్లాయే కలికాల కాలమహిమా అంగలాచే కామినుల అంగభంగపుతోలు ఇంగితన మింట సూర్యుడెట్టుచూచెను జాతి చేత భువనమెట్లా నెను కంగిలోకమిట్లాయ కలి కాలమహిమా అరుదు గోహత్యలు సేయగా దూడలు అంగలావా సరి ధర్మదేవ సమ్మతించెనో పరధన పరధనచూరకెట్టు పట్టాయనో లక్ష్మి కరుణ కిందో కలికాల మహిమా దేవాలయాలు నానా దేశములెల్లా జొచ్చి దేవగా నెట్లుండిరో దేవతలు తావులే రాజులకు దయకొంత పుట్టదాయ కావరమే ఘనమాయ కలికాల మహిమ నిరపరాధుల చంపి నితురు వారించగాను తెరలకెట్టుండిరో దిక్పాలు విరసవర్తనలుండే విపరిత కాలమున గరువాలు కపటాలే కలికాల మహిమా ఉపమించి దంపతులు ఒకరొకరిని చూడ చపల దుఃఖములతో సమయగాను తపములు జపములు ధర్మములెందనగెను కౌరు పాపాలు నిండే కలికాల మహిమా తలలు వట్టి ఇడువగా తల్లులు బిడ్డల వేయ తలపెట్టుండెను అంతర్యామికి మలసి ముక్కలు గోయ మరుడెట్టువోరిచెను కలకలే ఘనమాయ కలికాల మహిమా తలోబడి అసురుసురులు వాని నెట్లు లోగొనెనో వాయుదేవుడు ఊను వంచి తల్లిచూడ కొడుకు కుత్తియగోయ కానబడనింతేసి కలికాలమహిమా పలుమారు నమ్మించి ప్రాణములు గొనగాను ఇలా తమలో ప్రాణాలెట్లుండెనో नल वै श्री वेंकटेश कलुष मे घन माय महिमा